సంకీర్తన తొంభై తొమ్మిది ముందరికేది తెకుంద యానతీవయ్యా అందరిలో నీకు శరణాగతుడనైతిని తొల్లినిన్ను కులువని ద్రోహముననే కదా మెల్లమి నానాజన్మముల బుట్టితి చల్లని నీనామముచ్చరించని ద్రోహాననే వల్లనే సంసారవర్ధినోలలాడెను వెసనిన్ను పూజించి సేవించని ద్రోహాననేక పసలేని పంచేంద్రియ బ్ధుడనైతి కొసరి నిన్నే పొద్దు కొలవని ద్రోహాననే వసముగాని కర్మపు వలబడినాడను మణిమని నిన్ను నమ్మని ద్రోహమున కదా అనిశమునిటు మాయకు లోనైతి ఎనలేని శ్రీవెంకటేశ్వద్రోహిణి నిను తలచి తలచి నీకేం మొరమెట్టితి